సంకీర్తన సంఖ్య నాలుగు ముగరు వేలుపులకు మూల మీతడు జిగిమీరినిదుటను సేవినరే అంచెల పన్నీటి బిందెలందుకుని ఇందరును నించి మజ్జనము దేవునికి చేయగా వంచి సముద్రము మీద వానలు గురిసినట్టు పొంచి ఇన్నిటాను పచ్చ పచ్చకప్పురము మేన మెత్తగాను తచ్చి పున్నమచంద్రుడే తానై ఉన్నాడు అచ్చపు తట్టు ఆ ఆమీద పుయ్యగాను నిచ్చకల్పకతరువు నీడై ఉన్నాడు అలమేలు మంగతోడ నన్ని సుమ్ములు నించగా పలు పలుపంచబన్ ఎలా సంపద అయినాడు ఎలమిశ్రీవెంకటేశుడిటా ప్రతాపించి కులికి పుణ్యాలకెల్ల గురి అయినాడు